ప్రార్థిస్తాం పరశుద్ధు రవ్వకు తండ్రి యేసు ప్రభు మీ స్థితుల స్తోతాలైనా మహోన్నతుడ సర్వన్నతుడేవా మీకే స్థుతుల స్తోతాలైనా ప్రభావ దినమంతా మీ యొక్క సాయం నడిపించినారు మీ యొక్క నడిపించినారు దాన్ని మీకు ఎంతో మందనాలు ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం అయినా మా తను మాట్లాడండి మా జీవితాలు చేయండి ప్రభు మీ యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహించలేగనా మా యొక్క ఆత్మీయ నేత్రాలను ఇప్పండి తండ్రి సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ముఖ్యంగా ప్రభు ఈ సాయంత్రం సమయమైనా బూరల తీర్పు అన్న అంశం మేము ధ్యానించబోతుండగానే ప్రభావ రెండో బూరకు సంబంధించిన విషయాలు మేము ధ్యానించినాం కొన్ని వారాల నుంచి వాటిని మరి విశేషంగా అర్థం చేసుకున్న మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ఓ ప్రభావ అనేకలకు మేము మీ యొక్క సత్యాన్ని మేము ప్రకటించాలా అనేట్ల మీ చెంతగా నడిపించాలా ఆ పని కొరకు స్పెషల్ సేవలు మమ్మల్ని అందరినీ మీకు అందాను ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాక్షనాలు మీరే మహిమందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెయ్య ఈరోజు నవంబర్ పద్నాలుగవ తారీఖు రెండు వేల పదిహేడవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము రెండవ దూత ఊదిన బూరకు సంబంధించింది లేక రెండవ బూర ఊదినప్పుడు జరిగిన విషయాల గురించి మనము కొన్ని వారాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం బహుశా అనుకుంటా వచ్చే వారానికి దాన్ని మనం ముగించుకోవచ్చు రెండవ బూరకు సంబంధించిన విషయాలు రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న అంశాన్ని మనం ధ్యానిస్తుండగా అగ్నికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం మండుచున్న పెద్ద కొండ సముద్రంలో పడవేయబడడం అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ పెద్ద కొండ మతపరమైన క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే కొండ అన్నప్పుడల్లా పర్వతము లేక కొండ మీద లేక పర్వతాల మీద ఇస్సల్పదలు విగ్రహాలను పూజించారు లేక దేవుని మందిరాలు కట్టుకున్నారు ఎరుసలేం ఉన్న మందిరం గాక ఇస్సల్పదలకి ఎన్నో మందిరాలు ఉంటాయి మీరు పాత నిదన పుస్తకాలు ధ్యానించినప్పుడు మీకు తెలుస్తాయి షిలోహులో ఒక మందిరం ఉండేది దాని తర్వాత ఏలీ ఉన్న మందిరం వేరే అప్పటికి ఇంకా ఇది కట్టబడలేదు ఏది మన దావిదు తర్వాత సొలోమోన్ సొలోమోన్ కి ముందు మందిరం ఉండే అందులో ఏలి ఉండేవాడు కదా సమయాలు అక్కడనే పుట్టి పెరిగింది అక్కడ పెద్ద మందిరం ఉండే అట్లా రకరకాల మందిరాలు చాలా మందిరాలు ఉండేది కానీ అవన్నీ తర్వాత త్రుణీకరింపబడ్డ మందిరాలు ఎందుకంటే ఎరుశలేములో సొలమును కట్టించిన మందిరం తర్వాత అవన్నీ త్రుణీకరింపబడ్డ మందిరాలు కొంతకాలానికి అందులో ఆరాధన బంద్ అయిపోయింది కాబట్టి మందిరాలన్నీ పర్వతాల మీద కట్టుకున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం ఎరుశలేం మందిరం కూడా పర్వతం మీద కట్టబడింది ఒక రీతిగా కాబట్టి పర్వతము అన్నప్పుడల్లా మందిరానికి సాదృశ్యం మందిరము ఆత్మీయ జీవితంలో క్రైస్తవులకు సాదృశ్యం ప్రభుని వెంబడించే సాదృశ్యం కాబట్టి గొప్ప పర్వతము అనేది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం వికృతంగా అవిధేయతలో భక్తిహీనతలో దిగజారిపోయిన ఆ యొక్క మందిరానికి సాదృశ్యం మనం చూస్తాం ఏచికల్ గ్రంథంకి వచ్చినప్పటికే చూస్తాము ఇసల్పదులు ఆ మందిరంలో సమస్త చతుష్పాద జంతువులకి ధూపం వేస్తారని మనం చూస్తాం హేచ్కల్ కన్నంలకి చూస్తాడు ఆ గోడ కన్నంలను చూస్తే అక్కడ ఇస్సల్పదులు పన్నెండు గోతినికుల పెద్దలందరూ అక్కడ విగ్రహాలను పూజిస్తా ఉంటారు కాబట్టి యుగ సమాప్తిలో మందిరం ఆ రీతిగా తయారైతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోని ప్రయత్నిస్తున్నాం అందుకనే ఈ యొక్క వాక్యాలు చెప్పబడ్డాయి తర్వాత ఈ అగ్నికి సంబంధించిన విషయాలు మనం ఎహెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయములో నుంచి కొన్ని విషయాలు వారం వరకు ఐదవ అధ్యాయము రెండు నాలుగు వర్షాలలో కొన్ని ధ్యానించినాం తర్వాత పన్నెండవ వర్షం వరకు కూడా ధ్యానించినాం చివరికి కాబట్టి మొదటి రెండు నాలుగు వర్షాలలో మనం ఏం ధ్యానించినామంటే ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధన కాలంలో ఏ రీతిగా ఉన్నారన్న విషయాన్ని వాటికి సంబంధించిన ఈ చిహ్నాలన్నీ మనం ధ్యానించినాం పట్టణం అన్నప్పుడు దేనికి సంబంధించింది పరిశుధ పట్టణానికి సంబంధించింది దాని తర్వాత అది ముట్టడి వేయబడిన దినములు దేనికి సంబంధించి అన్నప్పుడు ఈ రెండు వేల అది పట్టబడింది ఇప్పుడు సంపూర్తి అవుతుంది దాని దినములు సంపూర్తి అవుతున్నాయి అన్న విషయాన్ని మనం చూసినాం దాని తర్వాత సంపూర్తి అయిన టైంకి ఏం జరుగుతుంది అన్నది రెండవ చివరి భాగ నుంచి ధ్యానించినాం మూడవ భాగము కాల్చి రెండవ భాగమును తీసి ఖడ్గం చేత హతము చేయరీతిగా దానిని చుట్టూ విసరకొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము నేను ఖడ్గము వాటిని తరుముదును అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకొనుము పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోని అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయలు వారిని అందరినీ తగులబెట్టును కాబట్టి అందరినీ పోయినవారు అక్కడ తాగేసాం ఆపిణాము ఇసాయిల్ వారిని అందరినీ కాబట్టి అందరూ తగులబడతారు అందరూ మరణిస్తారు అందరూ హత సాక్షులు అవుతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తారు కాబట్టి అందరూ అన్నప్పుడు అది ఆత్మీయ జీవితం ప్రకృతి సహజంగా ఉన్న ఇస్ఫల గురించి చెప్పబడలేదు ఈ వాక్యం ఇది యుగ సమాప్తిలో అందరూ ఇసాల్ఫాల్ అంటే మతపరమైన జీవితం ఉన్న వాళ్ళు లేక ప్రభుని మెంబడించిన వాళ్ళని ఇసాల్ ఆత్మీయ ఇసాల్ బైబిల్లో కృతజ్ఞన పుస్తకాలలో దేవుని ఇస్రాల్ క్రైస్తవ సంఘం కాబట్టి ఈ రోగుల రాష్ట్రపతిగా రెండవ అధ్యయంలో యూదులు అనబడింది యూదులుగా మార్చబడ్డ వారం మనం సున్నతి వలన ఏసుక్రీస్తు వలన ఆయన రక్తం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ మనం అందరము దేవుని ప్రజల్లాగా వాగ్దాన వారసుల లాగా విషయం అక్కడ చెప్పబడింది కాబట్టి ఆత్మీయంగా అంటే అంతరంగ సున్నతి పొందిన వాడే నిజమైన యూదుడు కాబట్టి ఇది ఇస్రాయల్ ప్రజలు అన్నప్పుడు ఆత్మీయ జీవితంలో చాలంటే స్పిరిచువల్ కన్స్ట్రక్ట్ అంటాం ఇంగ్లీష్లో ప్రకృతి సహజంగా అనేది ఫిజికల్ కన్స్ట్రక్ట్ అంటాం కాబట్టి ఇక్కడ చెప్పబడింది మటుకు మనం దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇస్రాయల్ అందరి అని ఉంది అక్కడ కాబట్టి వాళ్ళందరూ వారు వారిని అందరినీ తగులబెట్టును కాబట్టి ఈ గొప్ప పర్వతము మండుతున్నది అందరూ తగులబడతారు అన్న విషయము ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం దీనికి సంబంధించిన విషయాలు మరి కొన్ని ధ్యానించడం వారం ముఖ్యంగా ఐదవ అధ్యాయము పన్నెండవ వర్షంకి వచ్చేప్పటికీ ఏ రీతిగా ఈ మూడు గుంపులు అన్న విషయం అర్థం చేసుకోవాలి మొదటి గుంపు సర్పంలకు సంబంధించింది రెండవ గుంపు తేళ్లకు సంబంధించింది మూడవ గుంపు గొప్ప సంబంధించింది ఇవి మూడు గుంపులు చాలా పెద్ద గుంపులు లెక్క చాలా పెద్ద లెంక కానీ నాలుగవ గుంపే బహు చిన్నది ఎందుకంటే కొన్ని అన్నాడు కదా ఐదవ ఐదవ అధ్యాయము మూడవ వర్షపు చివరి భాగంలో కొన్ని అన్నాడు అయితే వాటిలో కొన్నిటిని కాబట్టి కొన్ని అంటే చాలా చిన్న గుంపు అన్న విధం ఆ కొన్నిటిని తన చెంగున ముడి అన్నాడు ఆ ఆ గుంపులో నువ్వు నేను ఉన్నావు తీర్మానం మనం చేసుకోవాలి ఈరోజు నేను ఖచ్చితంగా ఆ గుంపులోనే ఉంటాను ఆయన చెంగున కట్టబడ్డవాడను ఆయన చెంగున ముడివేయబడ్డవాడను అన్న విశ్వాసంలో మనం ఉన్నాం ఇంతకాలం ఇక్కడ అందుకే ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు తర్వాత ఆ చెంగున ముడివేయబడ్డ దాంట్లో నుంచి కొంత తీసి అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని ఇసాల్ ప్రజలందరినీ తగులబెట్టును అందరి నుంచి బయల్ ఆయన నుంచి బయ బయలుదేరి ఆ అగ్ని ఇస్రాయిలందరినీ తగులబెట్టును కాబట్టి మనం చెప్తున్నాము మనం చెప్తున్నాం ఆయన అగ్ని గురించి ఆయన తీర్పు గురించి మన ప్రభు అగ్ని కాబట్టి మన ప్రభు గురించి ఆయన సత్యవంతుడు కాబట్టి ఆ విషయాలు మనం చెప్తున్నాము వాళ్ళందరూ తగుల పడతారు అన్న విషయాన్ని ఆ చెప్పేటప్పటికీ వాళ్ళు విని స్వీకరించేటప్పటికి ఆలస్యమవుతుంది అన్న విషయం మనం మేము సరే ధ్యానించినాం ఈరోజు మరీ విశేషంగా వాటిని నేను చూపిస్తాను బైబుల్లో ఈ మూడు గుంపులు ఏ రీతి ఉన్నాయి సరే మీర సర్పములు తేళ్లు గురించి ఎక్కడంతా విశదీకరించబడింది బైబుల్లో ఎన్నో మనం చూసినాం ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు డైరెక్ట్ గా ఆ గుంపులకి పేర్లు కూడా పెట్టి చూపించింది దేవుడు సర్ప సంతానమా అనే ఆరంభమైతుంది మన బాప్సిమి వ్యూహాన్ని ఆరంభించినప్పుడు సర్ప సంతానమా మన ప్రభు కూడా ఆ రీతిగానే సంబోధిస్తాడు అందుకే సర్పముల మీద తేళ్ల మీద మీకు అధికారం ఇచ్చిన సర్పంల మీద తేల మీద అధికారం అనేది ఏమైనా అర్థం ఉందా సర్పంల మీద తేల మీద ఎందుకు అధికారం ఇచ్చి ఇదిగో సర్పంలో తేలని నేను మీకు అధికారం ఇచ్చిన అంటే నిజంగా సర్పంలో తేలని తొక్కితే ఏమైనా అర్థం ఉందా కాబట్టి అవి ఆత్మీయమైన విషయము అన్నది మనము ఎంతకాలం నుంచి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆ రెండు గుంపుల మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు అన్న విషయాన్ని అంటే వాల్ వాళ్ళకి మన మీద అధికారం ఇవ్వలేదు మనకి వాళ్ళ మీద అధికారం ఇచ్చిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు మనల్ని ఏం చేయలేరు వాళ్ళతో మనకి ఎటువంటి సావాసం లేదు అని మనం అర్థం చేసుకోవాలి అయితే పన్నెండవ భషనం వచ్చినప్పటికీ ఆ ప్రవచనము ఏ రీతిగా ఉంది దాన్ని విశదీకరిస్తున్నాడు ఆ విశదీకరించిన ప్రవచనంలో చూడండి కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణం కాబట్టి కరువు అనేది మంటకు సంబంధించింది అన్న విషయం అర్థం చేసుకున్నాం కరువు తెగులు తెగులు అంటే కూడా మంటనే తెగులు పుడితే అంటే అది ఒక రకమైన రోగం తెగులు అంటే రోగం ఆ రోగము ఎట్లుంటుంది అంటే మంటలు మంట ఉంటుంది శరీరంలో మనం చూస్తాం కదా ఆ ఇసలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక ఆ పర్వతం దగ్గర వాళ్ళు భయంకరంగా బంగారు దూడం చేసుకుని పూజిస్తారు దాన్ని దాని తర్వాత ఏం జరుగుతుంది మీరు చూస్తారు ఏం జరుస్తారు చెప్పండి సర్పంలోంచి వాళ్ళని కాటేస్తాయి కదా కాటేసినప్పుడు మంటకి వాళ్ళు మండుతా ఉంటారు కాబట్టి ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలా సర్పపు కాటు కాని తేళ్ల కాట్లు కానీ మంట పుట్టిస్తానట్టు శర్రంలో కాబట్టి తెగులు కానీ తెగులు కూడా లేక ఆకలి మంటని పుట్టిస్తుంది ఫీల్ చేస్తుంది కదా మన కడుపులోని అవయవాలన్నీ సరిగా ఆహారం పొందుకోకపోతే నీ శరీరమే ఆహారం అయిపోతుంది నీ శరానికి నీ శరీరమే సైన్స్ ఎందుకంటే దానికి మరి ఈ శరీరము ఏం చేస్తుంది అంటే దానికి ఆహారం లేనప్పుడు శరీరంలో షుగర్ లేనప్పుడు అది ఏం చేస్తుంది అంటే కండరాలు లేత కండరాలన్నీ ఆహారంలాగా మార్చుకుంటది అట్లా తయారు చేసింది లేత కండరాలు పుట్టిన కొవ్వు పదార్థం ఉంటే కొవ్వు పదార్థాన్ని వాడేసుకుంటుంది అది కొవ్వెందుకు జమైతుంది శరీరంలో అంటే కొంతకాలానికి నువ్వు ఉపాసం ఉండబోతున్నావు కొంతకాలానికి నీకు ఆహారం దొరకదు కాబట్టి కొవ్వు జమైతుంది మన బాడీలో నువ్వు సమృద్ధిగా తినే కొద్దీ ఏమవుతుందంటే కొంతకాలానికి సమృద్ధిగా తిండి దొరకదు ఎందుకు శరీరంలో కొవ్వు జమ అవుతుంది అంటే ఒక దశలో సమృద్ధిగా ఆహారం ఉంటది తిన్నాక కొవ్వు జమ అయినాక ఇంకొక కాలంలో ఆహారం ఉండదు అప్పుడు ఈ కొవ్వు పదార్థము వాడుకుంటది శరీరం ఆ కొవ్వు పదార్థం కూడా వాడిపోయాక ఇంకా ఏముండదు నువ్వు తినప్పుడు ఏం ఏం చేస్తుంది నీ కండరాలు సదసన్న కండరాలను అన్నింటిని అది షుగర్ లాగా మార్చుకొని అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ అట్లా మన శరీరాలు కృషించిపోతా ఉంటాయి దేవుడు పెట్టిన విధానం అది షుగర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది శరీరంలో నువ్వు తిన్న ప్రతి ఆహారము షుగర్ లాగా మారుతాయి ఎందుకంటే జీవ కణాలకి షుగర్ చాలా అవసరం జీవ కణాలు ఉండాలా నువ్వు నీ శరీరం ఉత్తేజంగా ఉండాలంటే దానికి షుగర్ అవసరం కానీ ఒక దశలో అది షుగర్ ని అబ్జార్బ్ చేసుకోలేదు అందుకే షుగర్ బీమార్లు వస్తూ ఉంటాయి ఆ కండరాలు షుగర్ ని అబ్జార్బ్ చేసుకుని ఎనర్జీ రూపంగా బయటికి రిలీజ్ చేయాలి అది అప్పుడు నీ శరీరము యాక్టివ్ గా ఉంటుంది కానీ కొంతకాలానికి అది షుగర్ అబ్జార్బ్ చేసుకొని రిలీజ్ కాదు అట్లా జమ అయిపోతా ఉంటుంది దాని అబ్జర్వ్ చేసుకునే విధానము క్షీణించడం వలన అటువంటి అనారోగ్యాలు వస్తా ఉంటాయి సరే ఇక్కడ పన్నెండవ వర్షంలో మటుకు ఈ ప్రవచనము ఎట్లా ఎట్లా తయారవుతుంది ఎట్లా అమలు పరచబడుతుంది అని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఇదే ప్రభు యొక్క యోహో వాకు కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమవును కరువు వచ్చినప్పుడు తెగులు వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి దేవుడు కరువు పెడతాడు అది ఆత్మీయ కరువా శారీరకమైన కరువా అనే విషయం నువ్వు పాత నిబంధన కాలంలో నిజంగానే వచ్చింది కరువు కొంతకాలానికి మన దేశంలో కూడా కరు వచ్చింది ఏషియా మొత్తం కరువు ఉండేది ఒక అప్పట్లో అంతా సమృద్ధిగా ఉంటే ఏషియాలో కరువు ఉండేది ఈ రోజు అంతా యుగ సమాప్తిలో పాత విగతించిన సమాప్తమై కొత్తగా అయినాయి కాబట్టి కరువు ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైంది దేవుని వాక్యమే కొరతగా తయారైపోతుంది అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం అప్పుడేం జరుగుతుంది అన్న విషయం ఇక్కడ చెప్పబడుతుంది ప్రకృతి సహజంగా కరువు వస్తే వాళ్ళు ఏం జరుగుతారు తెగులు చేత మరణం అవుతారు తెగులు కరువు కరువు వస్తే ఏమవుతుంది అంటే సరిగా ఆహారం ఉండదు కాబట్టి పోషక పదార్థాలు ఉండవు కాబట్టి శరీరంలో తెగులు లాగా రోగాలు పట్టుకుంటాయి ఇన్ఫెక్షన్స్ పట్టుకుంటాయి మన బాడీని అప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ వలన మనుషులందరూ మరణిస్తూ ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు కాబట్టి మొదటి భాగం ఎట్లా చస్తది అన్నప్పుడు చేత తెగులు చేత అన్న విషయం అక్కడ చెప్పబడింది దాని మూడో భాగము ఖడ్గం చేత ని చుట్టూ కూలుదురు కాబట్టి మొదటి మొదటి రెండు గుంపులు సర్పండు తేళ్లు ఎరితిగా చస్తే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలు చెదరగొట్టి తరుముదును మిగిలిన భాగమును కాబట్టి మూడో భాగమును నలు చెదరగొట్టి తరుముదును సరే ఇది విశాంతాలు ప్రపంచం అంతా చెదిరిపోయినారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆత్మీయ జీవితం చూస్తే క్రైస్తవులే ప్రపంచమంతా చెదిరిపోయినారు విస్తరించిపోయినరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ప్రవచనము యుగ సమాప్తికి సంబంధించిన ప్రవచనం ఈ పన్నెండవ చెప్పబడ్డ వాక్యం యుగ సమాప్తిలో జరగబోయేది అప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పబడింది చూడండి నా కోపము తీరును ఎప్పుడు వాళ్ళందరినీ తరిమిబడ్డాక వాళ్ళందరు తరమబడ్డాక వాళ్ళందరూ మరణించినాక వాళ్ళందరూ తెగులు చేత మరణమైనాక ఖడ్గం చేత కూలినాక నలు దిశల చెగ నా కోపం తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యహోనై నై నేను ఆసక్తి గలవాడనై అలాగే సెలవిస్తుని సెలవిస్తునని వారు తెలుసుకొందరు కాబట్టి చివరికి గొప్ప అందరు తెలుసుకుంటారు వాళ్ళకెందుకు ఆ స్థితి పట్టింది దేవుడు వాళ్ళందరినీ శిక్షించండు ఎందుకు వాళ్ళని శ్రమల గుండా బోనించండి ఎందుకు మరణానికి అప్పగించండు అన్న విషయం అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు అప్పుడు గుర్తించాక వాళ్ళ మెడల మీద కథలుంటాయన్న విషయం మనం ఎనిసలా ధ్యానించినాం కాబట్టి వాళ్ళందరూ గుర్తించి దాని తర్వాత గుర్తించినాక పశ్చాత్తాపంతో వాళ్ళ జీతాలు ప్రభుత్వం సమర్పించుకుంటారు అప్పుడు సంపూర్ణంగా వాళ్ళు అప్పుడు మరణిస్తారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ వెంట్రికలు అనేది ప్రవక్త తలలోని భాగము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మరి విశేషంగా మనము కృత చూడండి ఒకసారి లూకాసు వార్త ఇరవై అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పదిహేడవ వచ్చిన ఇవన్నీ ఏరితిగా గొప్ప జనము ఎరితిగా హింసల పాలవుతారు యుగ సమాప్త ఇక్కడ చెప్పబడింది వాక్యం గొప్ప ఎట్లా హింసల పాలవుతారు ఇదంతా అదే విషయం దానికి పైన కూడా అన్ని ఉంటాయి చూడండి మీ తల వెంట్రుకలలో ఒకట నశింపదు ఆయన కొడుకు జీవించే వాళ్ళలో తల వెంటకలలో ఒకటి కూడా నశింపదు కాబట్టి తల వెంట్రుకలు ఎందుకు నశింపవు ఎందుకు తల వెంట్రుకల గురించి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు అక్కడ ఈ వాక్యం అటు నేను చాలా చూసిన సాయంత్రం ఈరోజు సాయంత్రం ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చూడండి పన్నెండవ అధ్యాయము అదే పత్రిక సువార్త లుకాసువార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆ విషయంతో విషయం గురించి మాట్లాడుతున్నాం మీ మీ తల వెంట్రికలు అన్నయ్యూ లెక్కింపబడి ఉన్నవి మీ తల వెంట్రుకలు అన్నయ్యూ లెక్కింపబడి ఉన్నవి చూడండి ఎందుకు లెక్కించాలా లెక్క లెక్క అనేది నీ జీవిత విధానం మనమందరం లెక్క చెప్పాలా కానీ క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు వాళ్ళు లేరు కాబట్టి లెక్క చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీ తల వెంట్రికలు అన్నీ లెక్కింపబడ్డాయి అంటే చూడండి తల తలలో అవయ తలలో ఒక భాగం అది కదా వెంట్రకలు అనేది కాబట్టి ప్రతి వెంట్రుకని ఎందుకు లెక్క పెడుతున్నాడు ఈ ఈ గుంపులకు సంబంధించిన బోధ అసలు ఆయన మనసులో అదే ఉన్నదా లేక నిజంగానే తల వెంటుకల గురించి మాట్లాడుతుంటా నిజంగా తల వెంటుకల గురించి మాట్లాడితే అర్థం లేదు కాబట్టి నీ తల వెంటుకలలో ప్రతి ఒక్కటి లెక్కింపబడి ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళంతా గొప్ప జనానికి సంబంధించిన విషయాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అదే రీతిగా చూడండి అపోస్ల కార్యము చివరి భాగానికి వస్తడు అపస్తూ ఇరవై ఏడవ అధ్యాయము శిష్యుల గురించి మాట్లాడుతుండ శిష్యులు లేక అప్పోస్తలలో దేవుని బిడ్డల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు పౌలు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు చూడండి ముప్పై నాలుగవ చివరి భాగం మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుగా నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకున్నాడని అందరిని బతిమాలను ధైర్యపరుస్తున్నాడు ఆ ఓడ బదులైపోతుంది అందరు ఓడలో ప్రయాణం చేస్తున్నారు తుఫాన్కి ఓడ బదులైపోయి అందరు మరణిస్తారేమో నశించిపోతారేమో రాళ్ళకు కొట్టుకొని చచ్చిపోతారేమో కొండలకు కొట్టుకొని చనిపోతారేమో అనే భయం వాళ్ళకు పౌలు వాళ్ళని బలపరుస్తున్నాడు ఏమని బలపరుస్తున్నాడో చూడండి మీలో ఎవరి తల వెంట్ర నుండి ఒక్క వెంట్రుగా ఆయనను అని చెప్పుచు ఆహారం పుచ్చుకోవడాన్ని అందరిని బతిమాలను ఎంతమంది వాళ్ళు రెండు ఇరవై ఏడవ వర్షంలో ఆ ఓడలో ఎంత మంది ఉన్నారంటే రెండు వందల డెబ్బది ఆరు అంటే పెద్ద ఓడది అంత చిన్నది కాదు రెండు వందలు అంటే చాలా పెద్దది అంటే దగ్గర దగ్గర నుంచి మించి మూడు మంది పర్లేదు కాబట్టి చూడండి తల గురించి ప్రభు మనకి ఎంతగానో జ్ఞాపకం చేస్తున్నాడు అవి ఒక్కటి కూడా నశించిపోవు చివరికి అది వాగ్దానం కాబట్టి మన ప్రయాసం వేస్ట్ కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు గొప్పజనము తల వెంట్రకల గురించి మాట్లాడటప్పుడు మీలో తల వెంట్రకలు అంటే మీ నుంచి వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు కాబట్టి మీ తల వెంట్రకలు వాళ్ళు ఇప్పుడు చివరి కాలంకి వచ్చినప్పుడు కాబట్టి ఎవరు కూడా నశించిపోరు ఆ ఓడలో వాళ్ళు కొట్టుకొని పోతున్నారు ఉన్నావు పావులకు ఇప్పుడు పౌలు ఉన్నావు ఈ లోకంలో పావులు ఏ రీతికి వాళ్ళని ఆదరిస్తూ బలపరుస్తుండో నీ సేవా జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది కాబట్టి ప్రభు మనకు ఆ విషయాన్ని అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ దుష్టతరమైన ఈ రెండు గుంపుల గురించి కూడా అక్కడ చెప్పబడింది చూడండి కీర్తనల గ్రంథము నలభై అవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభై అవ అధ్యాయము ఆ సర్పముల గురించి చెప్పడిన గుంపు ఇది గురించి తేళ్ల గురించి మాట్లాడుతున్న ఈ వాక్యం పన్నెండవ వర్షంలో నలభై అధ్యాయము పన్నెండవ వర్షంలో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి కాబట్టి సర్పములు తేళ్లు చుట్టుకుంటాయి గొప్ప కాబట్టి ఇక్కడ దావిదు రాజు గొప్పజనానికి సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ ఈ వాక్యంలో కాబట్టి లెక్కలని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా కాబట్టి ఎందుకు అపాయములు వస్తాయి నీ దోషం వలన అని చెప్తున్నాడు చేసుకున్న తప్పు వలన కాబట్టి గొప్ప జనం చేసిన తప్పు ఏంది అపవిత్రమైన బోధను తిరుగుబాటుతనాన్ని లోకాతీతమైన జీవితాన్ని భక్తిహీనతమైన జీవితాన్ని ఆచారబద్ధమైన జీవితాన్ని మనుషుల కల్పితాలు కలిగిన బోధను భూతంలో బోధ నికోలాయితల బోధ దయంలో బోధ వాళ్ళు ఆశ్రయించినారు కాబట్టి ఒక దిక్కు ప్రభుని సేవిస్తూ ఇంకొక దిక్కు బయలుదేవతను సేవిస్తున్నారు ఈ లోక లోకా సేవిస్తున్నారు కాబట్టి నా దోషములను నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది లెక్కకు అవి ఎట్లున్నాయంట ఆయములు అవి తరిమి కొట్టేది తరిమేడి లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి దానితో నా హృదయము ఆధారపడి ఉన్నది అధైర్యపడి ఉన్నది లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించిన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది కాబట్టి తల వెంట్రుకలు ఇది ఇది వేరే గుంపుకు సంబంధించిన బోధి అదే రీతిగా అరవై అధ్యాయంలో అరవై అధ్యాయము నాలుగవ వర్షంలో వీళ్ళు ఎవరు తేళ్లు ఇది ఈ నాలుగవ వచనంలో ఉన్నది సర్పంలు ఇంతకు ముందు ఉన్నది తేళ్లు ఇంతకు ముందు మనం చూసినాం నలభై అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్నది తేళ్లు ఇక్కడ ఉన్నది సర్పంలు ఎందుకంటే తేళ్లు తరుముతా ఉంటాయి సర్పంలకి పగ ఉంటది మన మీద పగ అనేది సర్పానికి సాధృష్టం ఎందుకంటే అరే ఇది పగబట్టిందంటారు చూసినరా పాము పగబట్టింది అంటారు ఎందుకు కాబట్టి చిహ్నాలు ఇవన్నీ నువ్వు సరిగా అర్థం చేసుకోవాలంటే చిహ్న అర్థం చేసుకోవాలా ఈ గుంపు ఇది సర్పాలకు సంబంధించిందని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు చూడు నిర్నిమిత్తంగా నా మీద నిర్నిమితం అంటే నిర్నిమిత్తంగా అంటే ఎప్పటికీ ప్రతిసారి అనేక లేక ప్రతిసారి నిర్నిమితంగా ఎప్పటికీ అన్నట్టు కాబట్టి శాశ్వత కాలమైన పగ అక్కడ ఏదైనా తోటలో ఆరంభమైన పగ ఈ రోజు వరకు కూడా ఉంది కయూన్ ద్వారా బయటకు వచ్చింది ఏషవ్ ద్వారా బయటకు వచ్చింది అనేక మంది ద్వారా బయటకు వచ్చి యుగ సమాప్తిలో ప్రపంచమంతటా విస్తరించింది నిర్నిమితముగా నా మీద పగబట్టు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు చూడండి కాబట్టి ఇది కూడా తల వెంట్రుకలు మూడో గుంపు ఇది రెండో గుంపు మొదటి గుంపు ఆశ్చర్యంగా మనం చూసిన మొదటి గుంపు సర్పం రెండో గుంపు తేళ్లు మూడో గుంపు గొప్ప కానీ బుర్ర తీర్పుకి వచ్చినప్పటికీ జంప్ అయిపోతాయి గుంపులు అవిను జాన జాగ్రత్తగా ధ్యానించాలా అని నేను వచ్చేవరం మరి విశేషంగా చూపిస్తాను వాటి నేను మీకు మీరు కూడా కొంత జాగ్రత్తగా ధ్యానించండి ప్రకటన గ్రంథంలో వాక్యం ధ్యానిస్తున్నప్పుడు రెండవ బుర ఊదినప్పుడు ఉన్న గుంపు ఎట్లుంటది మూడవ బూర ఊదినప్పుడు ఉన్న గుంపు ఎట్లుంటది ఒక గుంపు రెండవ రెండవ గుంపులకు వెళ్ళి మూడో గుంపు జంప్ అవుతుంది ఆ విషయాన్ని మనం చూడాలి జాగ్రత్తగా ఈ రోజు ఈ రోజు వచ్చేవరం కాబట్టి ఇక్కడ ఉన్నది మటుకు పగబట్టిన వారు అన్నప్పుడు ఖచ్చితంగా సంబంధించింది దాని తర్వాత వాళ్ళు ఎట్లున్నారంట అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు కాబట్టి అబద్ధము ఆవిడ అబద్ధానికి జనకుడు సైతన్ సర్పం కాబట్టి అబద్ధము అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు చాలా పెద్ద గుంప నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకునవలసిన నేను దోచుకునని దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చాను అంటే నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఇవ్వాల్సి వచ్చింది అంటున్నాడు నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి యుగ సమాప్తిలో గొప్ప జనం వాళ్ళ కష్టం పోగొట్టుకుంటారు అవి దోచుకునబడతాయి అన్న విషయాన్ని అక్కడ చేస్తున్నాను చూడండి ఇవి ఆశ్చర్యకరంగా రాయబడినాయి ఇందులో డౌట్ అసలేదు నాకైతే ఎప్పుడు డౌట్ రాదు ఇవి నేను ధ్యానిస్తుంటే ఇవి ఖచ్చితంగా జీవం గల దేవుని నోట్లకెళ్ళి వచ్చినాయి ఆయన హృదయంలోకి వెళ్ళి బయటకు దాచిపెట్టిండి అవి అంటే ఎట్టి ఇంకా ఒక ఇది ఇంకా వేరే ఒక వాక్యానికి సంబంధించింది అన్న అవకాశం కూడా నాకు లేదు వచ్చిందంటే నాకు ఖచ్చితంగా నాలో అవిశ్వాసం వస్తున్నట్లే ఇవి తప్పక ఆయన ఎంతో జాగ్రత్తగా కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక తరం వారి కొరకు దాచిపెట్టిండి ఆ తరంలో మనం ఉన్నమో కృతజ్ఞత భావంతో వీటిని మనం సంపూర్ణంగా స్వీకరించి మన జీవితాలకు అవలంబించుకోవాలా వాటిని అనేకులకు మనం ప్రకటించాలా క్రిటికల్ గా చూసేది లేదు ఈ విషయం అర్థం చేసుకోండి క్రిటికల్ అంటే ఇది కరెక్టా ఇది ఎంతవరకు కరెక్టు ఎంతమరకు రాంగ్ అని పరిశీలించేది కాదు ఇది జీవ ఇది జీవం జీవ గ్రంథం ఆయన హృదయంలో ఆయన తలంపు ఆయన మనసుల నుంచి వచ్చింది ఆయన నోట్ల నుంచి వచ్చింది ఆయననే ఈ వాక్యం కాబట్టి దీన్ని క్రిటికల్ గా చూసేది లేదు దీన్ని స్వీకరించాలా సంపూర్ణంగా దాన్ని ఎందుకు ఆనందించాలా దివారాత్రులను ధ్యానించేవాడు అని ఉంది వాక్యం కాబట్టి మనము దివారాత్రులలో దీన్ని ఎంత ధ్యానించాలా దీని మీద అనుమానం ఉంటే అవి ఎట్టి పర్సెంట్ దగ్గరికి రావు కాబట్టి మనం ప్రభుని అనుమానించి బాప్సి వ్యూహర్లాగా తయారు కావద్దు ఆయనకంటే మనం గొప్పవం కాదు సేవా జీవితంలో కానీ ఆయన అనుమానించి ఆయన గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు యుగ సమాప్తిలో మనం ఎన్నిసార్లు అనుమానించి ఆయన మన గొప్పతనాన్ని పోగొట్టుకున్నాం ఒకవేళ నువ్వు మొదటి నుంచి అదే సంపూర్ణమైన విశ్వాసంలో ఉంటే మరీ విశేషమైన సేవ చేసేవాడినివేమో సేవ చేసేదానివేమో డౌట్స్ రావడం వల్ల మనం కొన్నిసార్లు పడిపోతున్నాం కానీ ఆయన ఎంతో ఆ రోజు వాళ్ళకు అవకాశం ఇవ్వలే మనకు అవకాశం ఇచ్చిండి వాప్సమిచ్చి వ్యూహానికి ఎక్కడుంది అవకాశం పాత కాలపు ప్రవక్తలకి చివరి ఆయన తర్వాత అవకాశం లేదు పాత కాలపు ప్రవక్తలకు అవకాశం ఇవ్వలే గిహాజీకి అవకాశం ఇవ్వలే ఇంకా ఎంతో మంది ప్రవక్తల గురించి మనం చూస్తాం పేరు పేరు తెలియని ప్రవక్తనున్నాడు దక్షిణ దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చిండని చెప్తాం ఉత్తర దిక్కున వృద్ధ ప్రవక్త ఉన్నాడు అని చెప్తాం అవకాశం ఇవ్వలేదు ఇవర దక్షిణ దిక్కు నుంచి వచ్చిన ప్రవక్త సింహం వచ్చి చీల్చేసింది అతను సింహం అన్నప్పుడు సైతానికి సాదృశ్యం తేళ్లకు సాదృశ్యం తేళ్ళు సింహపు అనుచరులేక సర్పపు అనుచరులే కాబట్టి సింహము తేళ్లు కలిసినాయి అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం లేక సర్పములు తేళ్లు కలిసినాయి అన్న విషయం మనం అక్కడ ధ్యానిస్తున్నాం సరే దీంతో మనము ఒక భాగాన్ని ముగించుకుంటున్నాం జకరే గ్రంథంలోని కొన్ని విషయాలు చూసినప్పుడు ఈ మూడు గుంపులకు సంబంధించిన మరికొన్ని విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి పర్లేదు సో జకరే గ్రంథంలోని వాక్యానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు జకరే గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఎనిమిది తొమ్మిది వర్షాలలో దేశం కాబట్టి ఈ దేశమన్నప్పుడు దేనికి సంబంధించింది ప్రపంచమంతట ఉన్న దేవుని బిడలకు సంబంధించింది దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు కాబట్టి మొదటి రెండు భాగములు తెగవేయబడతాయి మొదటి రెండు భాగములు తెగవేయబడతాయి ఇది మనం ధ్యానించిన విషయమే చాలా తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషితరు మిగులుతారు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరుతను బంగారంను శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామ్మును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జన్లని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు కాబట్టి వీళ్ళంతా గొప్ప జనానికి సాదృశ్యం విషయం మనం ధ్యానించినాం ఎన్నిసార్లు ఇక్కడ ఇదే బైబిల్ స్టడీలో వీటిని మనం దీర్ఘంగా ధ్యానించినాం కాబట్టి ఈ వీళ్ళందరూ అగ్నిగుండా పోతారు శద్రగ్ మెషక్ అభ్యర్థగ గోలు ఏరీతి అగ్నిగుండా అగ్నిగుండంలో పడవేబడి బయటకు వచ్చినరో అదే రీతిగా వీళ్ళందరూ బయటకు వస్తారు అగ్నిగుండంలో నుంచి కాబట్టి పాత కాలంలో అది ఉపమా రీతిగా చెప్పబడింది అది నీడ నిజ స్వరూపం ఈ రోజు జరుగుతుంది యుగ సమాప్తిగా వచ్చేటప్పటికీ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి గొప్ప జనం శద్రగ్ మెషక్ అభ్యథ్నగోళకి ఆ సాదృష్టంగా ఉన్నారు మీరు చెప్పండి ఎందుకు ఆ రీతికి ఉంటారు సత్యం బయల్పరచబడ్డాక నువ్వు నా నీకు సత్యం బయల్పరచబడ్డాక నీ మీద కథ వచ్చినప్పుడు నువ్వు సమాధాన పడవు ఆయన కొరకు నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఆయన సత్యవంతుడు ఆయన జీవం దేవుడు జీవనదేవుడు అందుకే క్షత్రఘ్నశ అభ్యర్థంగా వాళ్ళు ఏమన్నారు ఒక మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుంచి తప్పించే సమర్థుడు ఒకవేళ మమ్మల్ని సమ అన్నాడు ముఖం కాబట్టి మరణము వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ రీతిగా జీవించారు కాబట్టి గొప్పచనం అందరు చివరికి ఆ రీతిగానే ఉంటారు మరణం వచ్చినప్పుడు వాళ్ళ మీదికి వాళ్ళు సమాధాన పడరు అప్పుడు వాళ్ళ జీవితాలు ఆయన సమర్పించుకుంటారు అని అప్పుడు వాళ్ళు మొర పెడతారని ఇక్కడ చూడండి చివరి భాగంలో వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకిత్తును చివరికి శ్రమలంతా శ్రమల గుండా వెండి శ్రమలు వెండిలాగా తయారవడానికి చూడండి ముందు వెండి తెలు వెండి అన్నప్పుడు తెలుపుకి సంబంధించింది కదా తెల్లగా వెండి అనేది తెల్ల తెల్లదనానికి సంబంధించింది దాని తర్వాత బంగారము అనేది పసుపుకి సంబంధించింది కాబట్టి వెండి అన్నప్పుడు తెలుపుకి అంటే నీ యొక్క అపవిత్రమైన జీవితం నుంచి నీ పాపపు జీవితం నుంచి బయట రావడానికి సంబంధించింది నీ హృదయము తెల్లగా మారాలా నల్లగా ఉన్న హృదయము తెల్లగా మారాలా అనేది ఆత్మీయ చిహ్నం అది వెండిగా మార్చబడతారు మార్చబడ్డాక మహాశ్రమలు అగ్నిగా ఆ మహాశ్రమలు వారిని బంగారులాగా తయారు చేస్తాయి దగ్గరగా మెరిసేటట్లు తయారు చేస్తాయి తెల్లగా మారిన వెండి బంగారులాగా తయారది కాబట్టి అవి క్రమేణా జరిగేది అంటే స్టెప్ బై స్టెప్ జరిగేది అన్నట్టు కాబట్టి వీళ్ళ శ్రమలు ఎట్లుంటాయి అంటే ముందు వెండి చివరికి బంగారం లాగా తయారవుతారు ఆయన సన్నిధిలో బంగారం లాగా తీసుకొని రాబడతారు అన్న విషయం మనం ఈ జక్ర గ్రంథంలో విషయాలు చేస్తున్నాం కానీ నేను కొన్నిసార్లు ఈ వాక్యం చాలా సంవత్సరాల క్రితం కూడా ఏ బైబుల్ స్టడీలో కానీ ఏ చర్చిలో కాని ఈ వాక్యం చెప్పబడదు నాకు తెలుసు మనం ఏం వినబిగుతలేము గొప్పగా ఫీల్ కావట్లేము దాని గురించి ఎందుకంటే ఆయన ప్రేమ వలన ఆయన కృప వలన మనం ఇవన్నీ గ్రహించగలుగుతున్నాం మన గొప్పతనం కాదు మన గ్రేట్ రీసెర్చర్స్ మీ కాదు చంద్రజ్మేశం అభైద్ నవ్వాలని అగ్నిగుండంలో వేసినప్పుడు దానియలు అయితే తప్పించుకున్నాడు దానిని ఎందుకు వేయలేదు అగ్నిగుండంలో నేను చాలాసార్లు చాలా మంది క్వశ్చన్ వేసినాయి అంటే దానియలు పూజించండి బొమ్మని ఎవడైతే బొమ్మను పూజించాడో వాణ్ణేశ్వరు కదా అగ్నిగుండంలో మళ్ళీ దాని ఎందుకు వేయలేదు ఎవ్వరు చెప్పరు బైబిల్ కూడా అక్కడ మనకు ఎక్కడ అది సూచన కనిపించలేదు ధాన్యాలు ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థించినట్టు మనం చూస్తాం బైబుల్లో ధాన్యాలు గ్రంథంలో మరి ధాన్యాలు ఖచ్చితంగా బొమ్మను పూజించకపోయినచ్చు ఖచ్చితంగా పూజించడు అప్పుడు ఆయనను కూడా వేయాల కదా ఇప్పుడు ఆ విగ్రహం నిలిపినప్పుడు పిల్లల రకరకాల వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ దాని ముందు సాష్టంగా సాగిలా దాన్ని నమస్కరించాలా అందరు దేశమంతటా నమస్కరించినప్పుడు శత్రుఘ్ మంత్లు నమస్కరించలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళని బంధింపబడ్డారు మళ్ళీ ధాన్యాలు నమస్కరించిండ ఎందుకు ఎస్కేప్ అయిండు ఎందు దొరకలేదు ధాన్యాల్ని ఆయన ఖచ్చితంగా పూజించాడు బొమ్మన్ మళ్ళీ పూజించే వాళ్ళు పూజించే వాళ్ళకి శిక్ష లేదు దాని పూజించని వారికి శిక్ష మళ్ళీ ధాన్యాలు పూజించడాల్లా మళ్ళీ ఎందుకు ఆయన పట్టుకోలేదు ఎందుకు చర్చలు అగ్నిగుండంలో వేయలేదు ఆయన లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యంగా ఉన్నాడు ధాన్యాలు ఆయన ప్రార్థనా జీవితము ఆయన ఆయనకి వివేచన వరము కలలు కలల భావం చెప్పే వరము అవన్నీ ఆయనకు అద్భుతాలు చేసే వరాలు అతనికి ఇచ్చాడు దేవుడు ఎవడు చెప్పని రీతిగా ఎవడు ఊహించని రీతిగా ఆయన అర్థం చేసుకుంటూ అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వించుకోగలిగింది అంటే అది ఒక స్పెషల్ గిఫ్ట్ అది చాలా స్పెషల్ గిఫ్ట్ అని మనము పోయినవరం చేసినాం కదా పోయినవరం చేసినావా అట్టేవరం చూసినాం ఆయనకున్నది ఆయన ఎందుకు దొరకలేదు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరికి దొరకరు అని మనం ప్రారంభంలో చూసినాం సూర్యుని ధరించుకున్న స్త్రీ పరిణ వాద్యాలకు మనం కూడా చూసినాం ఆమె ఎవరికి దొరకదు దృష్టికి దొరకదు సైతానికి దొరకదు ఆమె మగ శిశువుని ప్రసవించి అరణ్యంలోకి పారిపోలాగిన ప్రభు ఆమెకి రెక్కలిచ్చిండంతే ఆమె దొరకదు ఎవరికి కాబట్టి సత్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరికి దొరకరు సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరికి దొరకరు దృష్టికి దొరకరు కాబట్టి దుష్టుడు ఆయనని పట్టుకొని ప్రయత్నించిన గానీ ఆమె దొరకలేదు వాడు ప్రయత్నం అయితే చేస్తాడు వాడు కానీ మనం దొరకం దానియాలకు దొరకలేదు వాళ్ళకి దానిని మూడు పూజించినా గానీ ఆయన దొరకలేదు ఎవరికి ఆ టైంలో ఎవరిని కలలా పడలేదు అది నేను చెప్పే విషయం కాబట్టి కొన్నిసార్లు ఈ అనుభవంలోనికి మనం కూడా వెళ్తూ ఉంటాం సరే ఇప్పుడు మనము ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని మనం మరీ విశేషంగా ఇప్పుడు ధ్యానించి ఈ రోజుకి వాక్యాన్ని ముగించుకుంటాము సరే ప్రకటన గ్రంథము సంబంధించిన బోధ మనం తిరిగి చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అష్టం రెండవ దూత బూర వదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను అందువలన సముద్రంలో మూడో భాగము రక్తం సముద్రంలోని ప్రాణము జంతువులలో మూడవ భాగము చచ్చను ఓడలో మూడో భాగము నాశనమాయను సో సంబంధించి మనం ఇంకొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాము మొదటిదిగా రక్తం కొండకు సంబంధించిన ఉపమానం మనం ధ్యానించినం అగ్నికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం ఈ రోజు వరకు ఇప్పుడు రక్తానికి సంబంధించిన విషయాలు కొన్ని ధ్యానించి మనం కొంచెం ముందుకు వెళ్తాం దాని తర్వాత ప్రాణం జంతువులు సముద్రంలో ప్రాణం జంతువులు ఏముంటాయి అన్ని రకాల జంతువులు ఉంటాయనేసి పావులు మనకి కొన్ని రాష్ట్రపతికల జ్ఞాపనం చేసేయండి రకరకాల జంతువులు ఉంటాయి సముద్రంలో కాబట్టి సముద్రంలోని జంతువులు అంటే జల జీవరాశులు జలంలో ఉండే జీవరాశులు కదా జలచరములు అంటారు మొదటిదిగా చూడండి రక్తమాయను అన్నప్పుడు గొప్ప జనం సాదృష్టం కానీ ఇక్కడ అక్కడ చూడండి గుంపు ఏముందా ఏ పొజిషన్ లో ఉందా గుంపు అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను అంటే మూడవ గుంపు చివరికుండేది ఫ్రంట్ కు అదే నేను మీకు చూపించిన హెచ్ గ్రంథంలో ముందు సర్ప ముందు ఎంట్రకలు సర్పంలో సాదృష్టం రెండవ గుంపు సాదృష్టం మూడవ గుంపు గొప్ప జనం సాదృష్టం జగన గ్రంథాలను కూడా మొదటి రెండు గుంపులు సర్పంలో తేళ్లైతే మూడవ గుంపు అగ్నిగుండ బంగ వెండి లాగా బంగారంలాగా లాగా వచ్చింది ఇక్కడ చూస్తే షిఫ్ట్ అయిపోయిన పొజిషన్స్ చేంజ్ అయిపోయిన పొజిషన్స్ కాబట్టి ఇక్కడ గొప్ప జనము ముందు చస్తున్నారు దాని తేళ్ళు కాబట్టి యశాగ్రంథంలో నేను చూసినాక నాకు ఇప్పుడు జ్ఞాపకం కోసలేదు వాక్యం యశాగ్రంథంలో ఇస్రాల్ ప్రజల మీదకి అనిలను పంపిస్తాడు దేవుడు ముందు ఇస్ర పిల్లకి శిక్షించడానికి వరకు అనిలం పంపించి దాని ఆ అన్య దేశాని శిక్షిస్తాడు అక్కడ ఉంది డైరెక్ట్గా ఉంది వాక్యం ఫస్ట్ ఇసల్ పిల్లలు శిక్షిస్తాడు ఆ అన్య రాజుల ద్వారా ఆ అన్య దేశము వీళ్ళని శిక్షించినాక తర్వాత ఆ దేశాన్ని శిక్షిస్తాడు అది విధానమైనది ఆశ్చర్యంగా ఉంటుంది నాకు కాబట్టి ఫస్ట్ గొప్ప జనాన్ని శిక్షించడానికి కొరకు సర్పంలో తెల్లని వాడుకుంటున్నాడు దాని తర్వాత ఇది పాత కాలం నుంచి నడుస్తూనే ఉంది యుగ సమాప్తికి వచ్చేప్పుడు కూడా నడుస్తూ ఉంది చూడండి ముందు ఇస్సాల్పల్లని శిక్షించినాక దాని తర్వాత ఫిలిస్తీన్ శిక్షించాడు సంసోన్ కాలంలో చూస్తాం ఇసల్పల్లని బానిసలాగా తీసుకుపోయినారు దాని తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చినాక ఫిలిస్తీన్లకి శిక్షణ శిక్ష అదే రీతిగా పాత కాలం అంతా అదే జరుగుతుంటది ఇస్సాల్పల్లని బుద్ధి చెప్పడానికి వరకు అన్యరాజులను లేపుతాడు వాళ్ళకు బుద్ధి చెప్పినాక వాళ్ళ బానిసలాగా తీసుకుపోయినాక మళ్ళా ఆ దేశానికి శిక్ష ఉంటాడు అది ఆశ్చర్యంగా ఉంటుంది దేవుని వాక్యం దేవుని విధానం కాబట్టి ఇప్పుడు రక్తానికి సంబంధించిన విషయాలు మనం కొంచెం స్పీడ్గానే ధ్యానించి ఈ రోజుకి వాక్యాలు ముగించుకోవాలా వచ్చే వారము మనం ఈ రెండవ బూరకు సంబంధించిన చిహ్నాలు అన్ని ముగించుకుంటాం సరే కీర్తనల గ్రంథము నూట ఐదవ ఇది ప్రకృతి సహజంగా నెరవేరింది ఈ రక్తానికి సంబంధించింది నీళ్లు సముద్రంలోని నీళ్లని రక్తంగా మారడం అనేది కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఇరవై తొమ్మిదవ అర్షంలో ఐగుప్తుని వెడిచినప్పుడు ఐగుప్తులు జీవించిన కాలం మొదలుకొని బయటకు వచ్చేంత వరకు ఏం జరిగింది అని అక్కడ చెప్పబడింది ఇరవై తొమ్మిదవ వచనంలో ఆయన వారి జలములను రక్తంగా మార్చాను కాబట్టి ఎవరు మారుస్తారు జలములను రక్తంగా మన ప్రవ్వే మన ప్రవ్వే వాటిని రక్తంగా మారుస్తాడు అని అక్కడ చెప్పబడింది ఆయన వారి జలములను రక్తంగా మార్చెను వారి చేపలను చంపెను కాబట్టి చేపలు గొప్పజన సాదృష్టం రక్తము కూడా గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి వారి జలములు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి జలము అనేది దేనికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం కదా వాక్యానికి సాదృశ్యం వాక్యాన్ని స్వీకరించిన నీకు నాకు సాదృశ్యం కాబట్టి జలములు అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఎవరి తెగ ఆయన జీవజలములు అన్నాడు కదా నేనే జీవజలం అన్నాడు మరి ఆయన ఆయన ఆయనని ఆయనకి ప్రతినిధిగా నువ్వు ఉన్నావు నువ్వు కూడా జీవజలంగా మారినట్లే ఆయన జీవజలంలో పొందుకున్నప్పుడు నువ్వు కూడా జీవజలంగా మారినట్లే కాబట్టి నీ జీవజలము ఏం జరిగింది చివరికి మామూలు జలంలాగా మారింది కాబట్టి అది రక్తంగా మార్చబడుతుంది ఆయననే చేస్తాడు దాన్ని ఆయన వారి జలములను రక్తంగా మార్చాను వారి చేపలను చంపాను తర్వాత మీకు తెలుసు కింద ఏం జరిగిందో వారి దేశంలో కప్పలు నిండాను అది అవి వారి రాచుల మందిరంలోనికి వచ్చాను ఆయన ఆగ్య్య రా రాజుల గదిలోనికి వచ్చెను ఆయన ఆగ్ అయ్యగా జోరీలు పుట్టెను వారి ప్రాణ ప్రాంతం లోనికి దోమలు వచ్చెను ఎప్పుడు మనం చూసినాం దోమల గురించి బైబుల్లో దోమల గురించి చూసినాం ఐగుప్తులో ఆదికాండలో మనం చూస్తామా దోమల గురించి ఇక్కడుంది కాబట్టి అక్కడ ఏం మిస్ అయినాయో ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి వాక్యం ఇగ సమాప్తి కష్టపడికి అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఆయన దోమలను తయారు చేసిండు ఎందుకు ఆయన తీర్పు కొరకు ఆయన తీర్పు అవాన్ పరచని కొరకు దోమలను తయారు చేసిండి జోరీగలను తయారు చేసిండి జోరీగలని ఎప్పుడు చూసారా మీరు కందిరీగల్ గుయ్యి అంటుంటాయి అవి కరుస్తాయి అవి దానికి ముళ్ళు ఉంటాయి అది కుంటేసి పడింది అంటే ఇంత వాసిపోతుంది దద్దులైతుంది మంట మంట మంట మంట ఉంటుంది అది కాబట్టి సరే ఇంతకుముందు మనం ఎప్పుడు చూపించాలి దేవుడే దోమలను పెట్టిండ రోజు నేను మా ఇంట్లో ఆర్గ్యూ చేసిన దోమల గురించి సైంటిస్ట్ లకు తెలియవవా దోమలను చంపాలని ఎందుకు గుడ్ నైట్ దోమలను చంపదు గుడ్ నైట్ అని ఉంటుంది చూసినారా మీరు కరెంట్లో పెడతారు ఆల్ అవుట్ అవన్నీ ఉంటాయి ఎందుకు దోమలను చంపవు తెలుసా మీకు దోమలను చంపడానికి మందు ఉన్నది మందు కానీ దోమలను చంపే మందు గవర్నమెంట్ అధికారం ఇవ్వలేదు కంపెనీస్కి తయారు చేయడానికి ఎందుకో తెలుసా మీకు తెలీదా దోమ బిజినెస్ కాదు గవర్నమెంట్ ఎంత మనకి ఆహాహా అట్లని కానీ అట్లంటే మరి పంటల మీద చల్లుతారు కదా పాయిజనస్ మంది అది మనకి నష్టం జరుగు కదా మనం న్యూస్ పేపర్లో వింటా ఉంటాం సమ్మర్ లో ద్రాక్ష చెట్ల మీద ద్రాక్ష పండ్ల మీద ఆ మందు వేస్తే పాయిజన్ పిల్లలు పోయి ఆ పండ్లు తినారు అప్పుడే చలినాక అందరు చచ్చే పిల్లలు పోయిన న్యూస్ పేపర్లో అవన్నీ పాయిజన్ దోమలు దోమలను ఎందుకు చంపొద్దు అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రక్తం పీల్చడి ఆడదోమలు మొగ దోమలు రక్తం పీల్చవు మొగ దోమలు అవి చెట్ల మీద ఉండి చెట్ల రసం తాగుతాయి అవి పువ్వుల రసాలు తాగుతాయి పువ్వులలో తేనె ఉంటది కదా అవి పోయి పువ్వులలో లోపల పోయి తేనె తాగుతుంది లేకుంటే చెట్లలో ఉండే రసము పండ్ల రసం తాగుతుంది అది దోమ అది సృష్టి రహస్యం తర్వాత ఆ మొగ దోమ ఎప్పుడైతే ఆ పువ్వు మీద పోయి రాలుతు వాటి కాళ్ళకి ఆ పువ్వులోని పుప్పిడి అంటారు పౌడర్ లాగా ఉంటుంది వాటి కాళ్ళకి ఆ పుప్పిడి తగిలి అది పోయి ఇంకొక పువ్వు మీద వాలినప్పుడు ఆ పుప్పిడి అక్కడ విడిచిపెడుతుంది ఆ పువ్వులో అప్పుడు ఆ పువ్వు లోపల ఈ పుప్పిడి పడితే అది కాయగా మారుతుంది అది ప్రభు పెట్టిన సృష్టి సృష్టి రహస్యం అది నువ్వు దోమలను చంపితే ఏమైతుంది అప్పుడు నీకు పంటలు రావు కాయలు గాయవు వ్యర్థం అవుతుంది చెప్పేది కథ దేవుడు అట్లా పెట్టిడు వాటిని మగవాటినేమో ఆహారం తయారుగా కొరకు తయారు చేసిడు వాటిని ఆడవాటినేమో నిన్ను రక్కి రక్తం పిల్చడానికి తయారు చేసి అంటే మనం ఇట్లా అర్థం చేసుకుంటాం ఆడ మొగ అనేది కాదు అయినా అవన్నీ ఆయన చేతిలో సాధనంలాగా వాడబడుతున్నాయి అంతే ఒకటేమో రక్తం పిల్చడానికి కొరకు వాడబడుతుంది అంటే ఒక శిక్ష లాగా ఒక పనిష్మెంట్ లాగా ఇంకొకటి ఏమో నీకు ఆహారం కొరకు ఆయన దాన్ని వాడుకుంటున్నాడు ఒకటి ఘనహీనంగా వాడుకుంటుండే ఒకటి ఘనంగా వాడుకుంటున్నాడు అది ఆయన విధానాలు అవన్నీ మనం అట్లా దీర్ఘంగా ధ్యానించుకుంటా ఈ వాక్యం ఎప్పటికీ కాదు దోమల గురించి ఈగల గురించి మనం ధ్యానిస్తూ ఉంటే కానీ ఈరోజు చూపించండి మనం ఎప్పుడూ అంత ధీర్ఘంగా దాన్ని ఆయన వారి మీద వడగండ్లు వడగండ్ల వాన కురిపించాను వారి దేశంలో అగ్ని జోలలో పుట్టాను కాబట్టి అగ్ని మనం అదిపోయిన వరం అంతా ఈ రోజు వరకు వారి ద్రాక్షా తీగలను వారి అంజరపు చెట్లను పడగొట్టెను వారి ప్రాంతంలో అందలి వృక్షములను విరగొట్టెను కాబట్టి చెట్లు వృక్షములన్నీ గొప్పచనానికి సాదోషం ఆయన ఆగ్ పెద్ద మెడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను అవి వారి దేశపు కూల వారి భూమి పంటలను తినివేశెను వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రధాన సంతానమును ఆయన హతము చేసిన అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను కాబట్టి వెండి బంగారం అన్నప్పుడు జనులు ఇక్కడ కూడా ఎండవుతుంది ఆ వాక్యం అట్లా జగ్రగ్రహణాలు చూసినట్లు మనము వెండి బంగారములు తన జనులు లేక గొప్ప జనము మతపరమైన జీవితము క్రైస్తవులు అన్న విషయాన్ని వాళ్ళు చివరికి వచ్చినప్పుడు బంగారంలాగా తయారవుతున్నారు అని ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తుంది ప్రభు ఇవి ఆయన ఎంతో జ్ఞానవంతుడు ఆయన జ్ఞానం మనం దేంతోని కూడా పోల్చలే వీటన్నిటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచింది మనమే ఆలస్యంగా తెలుసుకుంటున్నాం మనమే ప్రయాస పడలే ప్రయాస పడతలేం వీటి గురించి నేను నిజంగా యథార్థంగా చెప్పాలంటే నేను కష్టపడతలేను కానీ నాకు కొన్నిసార్లు కష్టపడే టైం కూడా నాకు దొరుకుతలేదు పరిగెత్తుడు పరిగెత్తుడు పరిగెత్తుడే ఉంది నా లైఫ్ అంతా ఈ రోజుకి కూడా పరిగెత్తుతున్నాను కానీ కొన్నిసార్లు ఆశ ఆయనకు తెలుసు నా హృదయంలో ఆశ ఉంది ఇవి నేను కానీ పరిగెత్తుడు లో నేను కాబట్టి కొన్నిసార్లు ఇట్లా ధ్యానిస్తుంటే ఈ క్షణంలో కూడా అవి ఆ క్షణంలో బయలుపరచబడుతూ ఉంటున్నాయి మీకు అర్థం నేను చెప్పాడు కాబట్టి ఎంతకాలం ఏ రీతిగా పరిగెత్తుతుంటామో మనకు తెలియదు కానీ ఆయన చూపిస్తుంది కాబట్టి చూడండి రక్తము అన్నప్పుడు మనం చూసిన ప్రకారంగా ఇరవై తొమ్మిదవ ఆయన వారి జలములను రక్తంగా అంటే గొప్ప జనంగా మారుతుంది దాని తర్వాత తర్వాత ఏముంది చేపలను చంపెను ఆయన వారి జలంలను రక్తంగా మార్చను వారి చేపలను చంపేను కాబట్టి సముద్రం రక్తంగా మారుతుంది అంటే మతపరమైన జీవితం అంతా రక్త ప్రపా రక్తం ప్రవహిస్తా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ అప్పుడు ఏమవుతుంది అందరు మరలిస్తారు రక్తం నీ శరీరంలోకి వెళ్ళి రక్తం గుండె కొట్టుకోదు కదా కాబట్టి ఆ విధానం మనకు అక్కడ దేవుడు వీళ్ళందరూ అందరు అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు ఎందుకంటే ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ పరి ఉంది కదా ఏహెచ్కల్ గ్రంథము రెండవ వచనంలో మనం చూస్తాం చివరి భాగం వచ్చినప్పటికి ఆ అగ్ని బయలుదేరి ఈ సెల్ఫల అందరిలోని అందరిని తగుల పెడుతుంది కూడా విడిచిపెట్టదు అన్న విషయాన్ని మనం చూసినాం అక్కడ ఒకసారి మనము నిర్గమకాండానికి వెళ్తాం అక్కడ ఏం చెప్పకూడదో చూస్తాం నిర్గమకాండము ఏడవ అధ్యాయం నిర్గమకాండము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏటిలోని చేపలు చచ్చను ఏరు కంపు కొట్టును బాగా అర్థం చేసుకోండి చేపలు చచ్చినే మనం జరించడం కదా ఇందాక కీర్తన గ్రంథము నూట అధ్యాయం ఇరవై తొమ్మిదవ చేపలు చచ్చను కానీ దాని తర్వాత ఏం జరుగుతాయి అవి చచ్చిపోతే కంపు కొడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ చూడండి మన జీవితాలు ఆయనకి కంపు కొట్టేటట్లుంటాయా ఇంపుగా ఉంటాయా మరణవాసన లాగా ఉంటాయా పౌలు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తాడు మనము మరణ వాసనలాగా లేము ఇంపైన సువాసనలాగా ఉండాలైన కొరకు అని మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళందరూ ఎందుకు కంపు కొడతారు అంటే కులిపోయినారు కులిపోవడం అంటే కరప్షన్ పులిసిపోవడం ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కొంచెంలో అంతకుముందు పులిసిన పిండిని కలిపిన పిండితో పోల్చబడింది కాబట్టి కంప అంటే పులిసిపోయిన వాటికి కంప కొడతాయి చచ్చిపోయినాయి అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు పద్దెనిమిది వర్షంలో ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడదురని చెప్పమనేను మరి యోహో మోసతో ఇట్లా నేను నీవు ఆహార పర్లేదు ఇరవై ఒకటో వర్షంలో ఇరవై ఒకటో ఏటిలోని చేపలు చచెను ఏరు కంపు కొట్టేను అంటే ఆయన చెప్పిన వాక్ వాక్యము పద్దెనిమిది వర్షంలో ఇరవై నెరవేరింది ఏటిలో చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగుప్తి దేశం రక్తము ఉండెను అంత దేశం అంత రక్తముండెను ఎక్కడ చూసినా రక్తమే ప్రవహించింది ఆ దేశంలో అని చెప్తున్నాడు ఇక్కడ ఇది సాక్ష్యం దేవుని యొక్క వాక్యమే సాక్ష్యం ఇరవై రెండో వింత ఉంది అది మీరు తర్వాత చూసుకోండి ఐగుప్తి దేశపు శక్నగాండ కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరోహృదము కఠినమాయను అంటే మంత్రగాండలకు కూడా పర్మిషన్ ఇచ్చింది ఎందుకు ఫరో హృదయం కఠినం కాడ కొరకు అయితే ఐగుప్తి ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రకలను త్రవ్యరి ఆయన జాలి గల దేవుడు అనేది ఎన్నిసార్లు ధ్యానిస్తుంటాం ఎంత కోపంగల గల దేవుడు అంతకి డబుల్ ట్రిబుల్ ప్రేమ గలవాడు అటువంటి తిరుగుబాటుతనం చేసిన ప్రజలకు కూడా ఆయన ఆలోచన ఇచ్చేడు ఎందుకంటే పసిపిల్లలు స్త్రీలు ఎంతమంది ప్రయాసంతో ఉంటారు కదా వాళ్ళకి నీళ్లు కావాలా అవి శిక్ష శిక్షించేవాడు ఆయననే ఆదరించేవాడు కూడా ఆయననే గాయం పెట్టేవాడు అయిననే గాయం మాన్పేవాడు ఆయననే అనేది మనం ఎన్నిసార్లు వాక్యం ధ్యానిస్తాం కదా వాళ్ళకి ఆలోచించుడు ఏట్ల నీళ్ళు రక్తం అయినాయి సరే మళ్ళీ ఇక ఎంతకాలము అట్లుంటాయి కొంతకాలం ఉంటాయి రక్తం అవన్నీ అబ్జర్వ్ అయిపోయినాక మళ్ళీ మంచి నీళ్లు రావాలా అందుకు వాళ్ళకి ఆలోచన నీళ్ళు తాగండి అండి ఆయన అంత జాలీగా విషయం మనం నేర్చుకుంటున్నాం ఇరవై ఒకటో వర్షంలో ఆ విషయం మనం కాబట్టి ప్రతి అన్ని చేపలన్నీ చచ్చిన అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు దేశమంతట రక్తము ఉండేను ఇది ప్రకృతి సజంగా నెరవేరింది అనే విషయం మనం చూస్తున్నాం అన్ని చేపాలు చనిపోయినాయి అనేది యశాయ గ్రంథము యాభైవ అధ్యాయం కొంచెం స్పీడ్ గా మనం పరిగెత్తుదాం యశాయ గ్రంథం ఇవన్నీ ముగించుకుంటేనే గానీ మనం అర్థం చేసుకోలేం రెండవ బూరకు సంబంధించిన విషయాలు యశాయ గ్రంథము యాభైవ అధ్యాయము రెండవ వచ్చిన ఆయన ఎందుకు ఎందుకు శిక్షించిండు ఎందుకు రక్తం చేసిండు నీళ్ళనన్నింటిని చేపలు ఎందుకు చంపిండు ఆయన చంపిన మనం చూసినాం నూట కీర్తన గ్రంథంలో అధ్యాయంలో నేను వచ్చినప్పుడు ఎవడు లేకపో నేలా అది ఎవడు నన్ను స్వీకరించలేదు ఎవడు నేను నిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండా నేల నా చెయ్యి విమోచింపలేనంత కుర్చైపోయేనా విడిపించడానికి నాకు శక్తి లేదా నా గదింపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదలను ఎడారిగా చేయదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమజేయును అవి గోనె పట్ట అవి గోనె పట్ట కాబట్టి చూడండి ఆకాశము దేనికి సంబంధించింది ఆకాశం గోనె పట్ట అర్థం ఉందా అంటే ఆకాశం అనేది ఒక గుంపు సంబంధించిందే కదా అవి గోనె పట్ట గోనెపట్ట ఎందుకు తెలుసుకుంటారు దుఃఖంలో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపాసం ఉండి బూడిద పోసుకొని ఏడిచిట్టే వాళ్ళు పాత గోనె పట్ట అంటే అట్లా గో గోనె గు ఇట్లా చిన్నగా కట్టుకుంటారు కట్టుకొని బూడిద పోసుకొని ఏడుస్తా రాత్రి అంతా ఉపాసం ఉంటారు వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఆయన ప్రభు చెప్తున్నాడు ఆకాశం అట్లా చేస్తుందంట ఆకాశము చీకటి కమ్మజైను అవి గోనెపట్ట ధరిప జైచున్నాను ఫిఫ్టీ మూడవ వచనం కాబట్టి అన్ని నీళ్ళు లేకుండా చనిపోతున్నాయి చూడండి ఇక్కడ అదే విషయం కదా మనం చూసినాం రెండవ వచ్చి ఎందుకు అవి చనిపోయినాయి నీళ్లు లేనందున రెండవ అసం చివరి భాగం నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టేను ఎందుకు చేపలు నీళ్లు లేకపోతే కాబట్టి నీళ్లు అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం జీవజలం జీవజలం లేకుంటే నీ జీవితం కంప కొడుతుంది నువ్వు ఎంత ఇంపుకుండొచ్చు లోకంలో సెంటర్లు గొప్ప ఆడంబరంగా జీవించవచ్చు కానీ నీళ్ళు జీవజలం లేకపోతే నువ్వు సచ్చిన చేపవే అని చెప్తున్నాడు అందుకే ఇవన్నీ ఎక్కడ జరిగితే ప్రభు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభు అన్నప్పుడు ఎవడు మిమ్మల్ని మోసపరచుకోండా చూచుకునడి తర్వాత చివరికి పీనుగా ఎక్కడ ఉన్న గద్ద పీనుగా అనడు పీనుగలు అనలేదు కదా పీనుగా అంటాడు అక్కడ మత్తేశ్వర తీరంలో పీనుగా ఎక్కడ ఉండునో గద్ద గద్దలు అక్కడ పోగవును గద్దలు అనడు కాని గద్ద కాబట్టి ఇవన్నీ పీనుగా అన్నట్టు చేపల గుంపు అంతా ఒక పీనుగకు సంబంధించిన విషయం కాబట్టి గద్దెలు వచ్చినప్పుడు వాద్దలు వాటి దగ్గర పోగవుతాయి ఇప్పుడు యుగ సమాప్తిలో జీవజలం లేదు ఉన్నాయి వాళ్ళు ధ్యానిస్తున్నారు గంభీరంగా ఉపాసనట్టున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ వాళ్ళలో జీవజలం లేదు వాళ్ళలో జలం ఉందనుకుంటున్నారు కానీ ఆ జీవజలం లేదు బుద్ధి లేని సంబంధించిన పోతే అదే కదా వాళ్ళ దగ్గర జీవజలం లేదు వాళ్ళ దగ్గర నూనె లేదు సత్యం లేదు వాక్యం లేదు కాబట్టి వాళ్ళ దీపాలు వెలగలేదు ఆరిపోయినాయన వచ్చే టైంకి కాబట్టి చీకట్లను గ్రహించలేకపోయినా ఎవరు దీపాలు వెళ్లినా వాడు గ్రహించగలిగినారు కాబట్టి నీ హృదయంలో ఆ నూనే ఉండాలా దీవరాత్రంలో వెలుగుతూనే ఉండాలా అన్న విషయం అక్కడ నేర్చుకుంటున్నాం గ్రంథము నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంకల్ గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదవ వచనం వడిగా పారు ఈ నది వచ్చినట్లు వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చటం ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారము ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సముద్రమును బ్రతుకును సమస్తంను బ్రతుకును ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బ్రతుకును ఈ వాక్యం చూడండి దానికి ఆపోజిట్గా ఉంది ఇంతవరకు గనించిన వాక్యాల కన్నిటికీ ఇది ఆపోజిట్ గా ఉంది ఎందుకు చెప్పండి ఇప్పుడు ఇంతకుముందు చూసిన వ్యాఖ్యలు అనేది నీళ్ళు లేవు కాబట్టి చచ్చిపోతున్నాయి రక్తం అయిపోతున్నాయి వాసన కొడుతున్నాయి అని చూసినాం కానీ ఇక్కడికి వచ్చినప్పటికేముంది యొచ్చ చివరి భాగం కదా ఇది నలభై అంటే చివరి అధ్యాయాలు దాంతో యహెచ్ గ్రంథం కూడా ముగిస్తుంది నలభై ఎనిమిదో అధ్యాయంతో ముగిస్తుంది అది అంటే చివరి భాగం అనట్టు చివరిగా ఏం జరుగుతుంది అంటే శిక్షలు అన్ని ఏం జరుగుతుంది గొప్ప జనం అంతా శ్రమలపాలైపోయి హత సాక్షులు అయినాక ఏం జరుగుతుందన్న విషయం అక్కడ చెప్పబడింది చూడండి మరోసారి తొమ్మిదవ వర్షంలో తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదవ వర్షంలో నలభై అధ్యాయము తొమ్మిదవ వర్షంలో అప్పుడు ఎప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపంతో హత సాక్షులై పశ్చాత్తాపంతో వాళ్ళ ప్రభుకి సమర్పించుకొని మరణించినాక అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతాను అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అంటే రక్తము మొత్తము ఆరిపోయి మంచి నీళ్లుగా కరైతుంది అని చెప్తున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం అడుగు పెట్టినప్పుడు ఇది స్విచ్ ఆఫ్ స్విచ్ ఏమంటాం రివర్స్ కావడం నీ పాపపు జీవితం నుంచి పరిశుద్ధ జీవితానికి మార్చబడడం నిరీక్షణ ఆయన సన్నిధిలో మనం అడుగు ఆయన వెలుగులో నివసించడం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వాక్యం ఇది ధ్యానించినప్పుడు చాలా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన ఎంత దేవుడు అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును ఎందుకు ఉప్పు పోతుంది కదా ఎందుకు ఉప్పు పోతుంది చెప్పండి అంతవరకు ఉప్పు ఉన్నదాడా ఇందాక చూసినాం కదా యష గ్రంథము అధ్యాయము రెండవ వర్షపు చివరి భాగంలో నా గద్దెంపు చేత సముద్రం ఎండబెట్టుదును నదులు నదులను ఎడారిగా చేయదును సముద్రం ను ఎండబెడితే చెప్పండి ఉప్ప ఇస్త ఉప్ప ఉప్పు గడ్డలు అవుతుంది కదా ఆ నీళ్ళన్ని ఎండిపోతే ఆవిరైపోతే ఉప్పు గడ్డలు అవుతుంది ఉప్పు అక్కడికి వెళ్తే కదా సముద్రంలో నుంచి ఉప్పు తరవుతుంది ఆ ఒడ్డున ఏం చేస్తారు ఇట్లా కట్టలు కట్టలు కట్టి ఆ నీళ్ళన్ని అలా అలా పోస్తారు అవి ఎండిపోతాయి ఎండిపోయినాక ఉప్పు అవుతుంది అది ఉప్పు తీసుకొచ్చి పౌడర్ చేస్తారు దాన్ని ఫిల్టర్ చేస్తారు ఇంకేమో చేస్తూ ఉంటారు కాబట్టి ఉప్పు అన్న విషయం అక్కడ చెప్పబడుతుంది ప్రతి బలి ఉప్పు చేత బలి అర్పించబడుతుంది అని మన విషయం మనం ధ్యానించడం కదా కొంతకాలం కింద ఇక్కడ కాబట్టి ఈ తొమ్మిదవ వర్షంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఉప్పు పోయి ఉప్పు అంతా పోయినాక విషయం ఇక్కడ చెప్తున్నాను సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును వడిగా ఈ నది వచ్చే చోట బ్రతుకును అంటే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు ఈ నీళ్లు అక్కడికి వచ్చటం ఆ నీరు మంచినీరు అగును మన ప్రవ్య నీరు జీవ గనుక చేపలు బహు విస్తారము లగును ఆయన సన్నిధికి చివరికి వస్తాయి ఇవన్నీ ఈ నది ఎక్కడికి పారినో అక్కడ సముద్రమును సమస్తమును బ్రతుకును ఈ నది నీళ్ళు ఎక్కడ పారినో అక్కడ సమస్తం ను అంటే వీళ్ళందరూ గొప్ప గొప్పజనం బ్రతుకుతారు చివరికి అవి ఎక్కడ పారి కొద్ది జీవం వస్తా ఉంటది ఏదైనా చూస్తాం కదా ఎండిన ఎముకల లోయ ఎండిన ఎముకల లోయ కూడా దానికి సంబంధించింది గొప్పజనం సంబంధించింది అది ఏదో ఇస్రాల్ పేదలకు సంబంధించింది ఇస్యల్ దేశానికి సంబంధించి ప్రకటిస్తూ ఉంటారు ప్రపంచంలో అది గొప్ప జనం సంబంధించింది గొప్ప జనం అంతా ఎండిపై చచ్చిపోయి తిరిగి ఆయన సన్నిధిలో నిలబడతారు బ్రతికి సన్నిధిలో నిలబడతారు లెక్కకు మించిన వాళ్ళని ఉంటది ఇక్కడ వాక్యం అది చూస్తా ప్రకటన గ్రంథంలో కూడా వాళ్ళందరూ సన్నిధికి వచ్చినాక వీళ్ళందరూ ఎవరు లెక్కకు మించిన వాళ్ళని అడుతాడు యోహాను భక్తుడు దూత అప్పుడు యోహాన్ నీకే తెలుసు అంటాడు అప్పుడు దూత చెప్తాడు వీళ్ళందరూ మహాశ్రమలలో నుండి గోరపిల్ల రక్తంలో వస్త్రులు ఒత్తుకొని వచ్చిన వారు కాబట్టి అప్పుడు వాళ్ళందరూ తిరిగి జీవం పొందుకుంటున్నారు అన్న విషయం మనం అక్కడ నేర్చుకుంటాం చాలా ఆశ్చర్యకరమైన వాక్యం బాగా నచ్చిన వాక్యం నాకు ఇది నిరీక్షణ అదే కదా నా బ్రతికి నా జీవితం ఇంతేనా చాలా మంది బాధపడతా ఉంటారు కదా ఈ లోకంలో కొన్ని జరుగుతూ ఉంటాయి కష్టాలు జరుగుతూ ఉంటాయి మనకి అన్నీ శ్రమలు మనకి ఉండవు శ్రమలు ఎందుకంటే మనం ఆల్రెడీ శ్రమ చూసిన వాళ్ళం కానీ కానీ గొప్ప జనము మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళ శ్రమ మన శ్రమలాగా తీసుకుంటాం వాళ్ళు వేదన అనుభవిస్తుంటే వాళ్ళ బాధను అనుభవిస్తుంటే అవి మనకే ఉన్నాయంటే అనిపిస్తాం అందుకే ఆ ప్రసవించే స్త్రీ పట్టిన వేదన మనకు పట్టింది ఒక దినం ఖచ్చితంగా మనము ఆ వేదన నుంచి విడుదల కానీ పొందుతాం కానీ వాళ్ళందరికీ చెప్తున్నాం ఇది వేదన ఈ సత్యాలను ప్రకటించడమే మనము శ్రమ పొందుతున్నాం వీటిని ఎంతో కష్టంతో నేర్చుకుంటున్నాము ఇందాక ప్రధాన చెప్తున్నాడు ఎంతో కష్టతరంగా ఉన్నాయి ప్రభు మాకు అర్థం కాట్లేవునాయన అని ఎంతగానో బాధపడుతున్నాడు మనం ఎంతగానో కష్టంతో వీటన్నింటినీ మనం అనేకుల జీవితాలలో ప్రసవిస్తున్నాం మగ శిశువుని ప్రసవిస్తున్నాం ప్రభుని ప్రసవిస్తున్నాం ఓ చెప్పాలంటే అనేకుల జీవితాలలో వాళ్ళందరూ చివరికి వీటిని తెలుసుకుంటున్నారు వాళ్ళంతా కష్టాల పాలవుతున్నారు వాళ్ళ వేదన మనం మన వేదనలాగా తీసుకుంటాం ఎవరైనా హాస్పిటల్ అంటే మనం ఎందుకు పరిగెత్తాం మన వేదనలాగా తీసుకుంటాం మనం అది అది క్రైస్తవ జీవితంలో అరుదైపోయింది ఈరోజు అన్యులు రారు కదా కష్టాలు పాలైతే వాడన్నా అన్యులు రామంటే రారు అరే ఈ పనుంది భాయ్ ఆ పనుంది చెప్తారు క్రైస్తవ తయారైంది యుగ కాబట్టి చివరికి వారికి ఏమంటుందో చూడండి ఒకసారి చివరి భాగం అక్కడ సమస్తమును బ్రతుకును ఇంగ్లీష్లో అట్లా లేదా ఆశ్చర్యం ఉంది అందుకే అక్కడ ఆగిపోయిన వాక్యం ఇంగ్లీష్లో ఏముందంటే ఈ నీళ్లు ఎక్కడా ఈ నీళ్లు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచినీరు అగను గనక చేపలు బహు విస్తారమలను ఈ నది ఎక్కడికి పారినో అక్కడ సమస్తమును బ్రతుకుననుంది ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో లేదు ఈ నది ఎక్కడ పారినో అక్కడ సమస్తూ సస్తపరచబడనుంది విల్ బి హీల్డ్ అని ఇంగ్లీష్ లో బికాస్ దిస్ వాటర్స్ షాల్ కమ్ టిధర్ ఫార్ దే షాల్ బి హీల్డ్ అండ్ ఎవ్రీథింగ్ షాల్ లివ్ విదర్ ద రివర్ కమత్ ఈ నీళ్లు ఈ సము ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ అంతా స్వస్థత వస్తుందంట తర్వాత స్వస్థత వచ్చినాక వాళ్ళు అందరు బ్రతుకుతారు అంటే అప్పటి వరకు వాళ్ళు రోగగ్రస్తులుగా ఉన్నారు అన్న విషయం జ్ఞాక్ చేస్తున్నాడు జీవజలం లేకపోతే రోగ్రస్తులే ఈ లోకంలో ఆత్మీయంలో నీ హృదయం ఎంతో ఘోరమైన అంటాడు కదా వాక్యం అది ఆత్మీయమైనది అసలైంది కాబట్టి వాళ్ళు రోగగ్రస్తులు కాబట్టి ఈ నది ఎప్పుడైతే వాళ్ళని తచ్చి అంటుకుంటుందో వలందరు స్పష్టపరచబడతారు అది సంపూర్ణంగా చివరికి చివరికి మార్పు చెందడం అంటారు చూసినావా కడబూరప్పుడు మీరు మార్పు చెందుతారంట చూసినవా ఇది స్థితి చివరికి జరిగేది కడబూర అంటే చివరికి అలా హతసాక్షి అయినాక ఇది ఈ వాక్యం చూడండి హుషే మనం ధ్యానించినాం కొంతకాలం కింద ఈ వాక్యం ఇంక రెండు వాక్యాలనే దాంతో మనం ఇవి ముగించుకుంటాం హుషే గ్రంథము దాని తర్వాత ఫస్ట్ కదా అది దాని తర్వాత ఇది అని మనం కొంతకాలం కింద రికార్డింగ్స్లో ఉంది చూడండి హుషే గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వర్షం కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులను క్షీణించుచున్నారు ఒకటి దేశం మతపరమైన జీవితము ప్రపంచమంతటా విస్తరించిన క్రైస్తవ జీవితము అది ప్రలాపించుచున్నది యుగ సమాప్తికి వచ్చేప్పటికీ దాని పశువులు అంటే రెండు గుంపులు అవి మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు దాని ఆకాశ పక్షులను కాబట్టి పశువు అన్నప్పుడు భూ భూమి భూ జంతువు పశువు అన్నప్పుడు భూ జంతువు సర్పం సంప్రదించం ఆకాశ పక్షులు అది రెండవ మతపరమైన గుంపుకు సంబంధించింది తేళ్లకు సంబంధించింది దాని తర్వాత కాపురస్తులు అంటే గొప్ప జనం క్షీణిస్తున్నారు దాని తర్వాత సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి స్పెషల్గా ఆయన ఆయన హృదయము ఈ మత్స్యముల మీద ఉంది కాపురస్తుల మీద ఉంది కాబట్టి వాళ్ళు క్షీణిస్తున్నారు క్షీణించినాక గతించిపోతారు క్షీణించడం అంటే బలహీనం కావడం కదా బలహీనం మరణిస్తారు కృంగిపోయి కృంగిపోయి దుఃఖంలో మునిగిపోయి మునిగిపోయి చన్నబడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారున్నారా అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆకాశ పక్షులు ఉన్నాయి చేపలున్నాయి కదా చేపల గురించింది అక్కడ ఉందా ఉంది అంతే కదా సముద్ర మత్స్యం మత్స్యం అంటే చాపలే సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనము లేదు ఒకరి గతించినను కార్యము కాకపోవును ఈ ఒక చివరికి ఈ గుంపులు ఎంత ప్రయత్నించినా వాటి గుంపులలో వాళ్లే ఉంటారు అది మనం ధ్యానించినాం ఇంతకుముందు మీరు రికార్డింగ్ లో ఉంటే అది ఉంటుంది అట్లనే ఉంటే రికార్డు ఒకసారి మళ్ళీ ఎప్పుడన్నా ఓపిక ఉంటే అవన్నీ వినొచ్చు మనం చూడండి హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగుగా వచ్చినం హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగుగా వచ్చినాం ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి తెవి చివరికి వచ్చినప్పటికీ ఇవి మనుషులు వాటితో సమానం అయిపోతారు అంటే వాటితో పోలుస్తున్నాడు వాటితో ఈక్వల్ అయిపోతున్నాయి ఏలిక చేపలతో ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేతవి చేపలు ప్రాకుడు ఏం చెప్పండి పాములే కదా ప్రాకు పురుగులు అంటే పాముని పురుగుతో పోలుస్తున్నాడు అక్కడ కాబట్టి మనుషులు ఎట్లున్నారంట చేపలు ఏలికలేని చేపలు ప్రాకు పురుగులు ఎందుకు ఏలిక లేదు ఏలిక అంటే ఏం చెప్పండి లెక్క ఎన్నిక లేని కరెక్ట్ గొప్ప జనము చివరికి వాళ్ళ ఎన్నికను పోగొట్టుకుంటారు ఎలక్షన్ పోగొట్టుకుంటారు ఏర్పాటుని పోగొట్టుకుంటారు ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చబడతారు అని ఉంది కదా అది ఇక్కడ ఈ వాక్యం జ్ఞాపం చేసింది ఎన్నిక లేదంటే వాళ్ళ ఎలక్షన్ పోగొట్టుకున్నారు అంటే వాళ్ళ యోగ్యతను పోగొట్టుకున్నారు ఎందుకు పోగొట్టుకున్నారు చూడండి కాదు తప్పు మనం మనం చూస్తున్నాం పద్నాలుగో వర్షంలో ఏలిక ఎన్నిక వేరే ఏలిక వేరే కాదు మనం మనం చూస్తుంది తప్పు ఏలిక ఏలిక అంటే ఏలేవాడు ఏలేవాడు లేడు వీళ్ళకి ఏలేవాడు లేడు కాబట్టి అంటున్నాడు వీళ్ళని ఏలేవాడు లేడు రూలర్ లేడు కాబట్టి ఏలిక లేని ప్రాకు ప్రాకుపురువులతోనూ నీవు నరులను సమాలుగా చేసితివి వీళ్ళని ఏలి ఏలేవాడు మన ప్రభు కాబట్టి ఈ వాక్యము మన ప్రభువుని గురించి సూచిస్తుంది ఏలిక మన ప్రభు మనని పరిపాలించేవాడు కాబట్టి ఈ చేపలకు ఈ ప్రాకుపురువులకు ఏలిక లేడు మన ప్రభువు విడిచిపెట్టేసిండు వాళ్ళని అది విషం కాబట్టి ఎన్నిక అనేది కాదు ఇది ఏలిక ఏలే వాడు మన ప్రభు ఏలేవాడు రాజ్యం వేలేవాడు కాబట్టి వాళ్ళ మీద రాజ్య పరిపాలన చేసేవాడు లేడు మన ప్రభు లేడు అక్కడ మన ప్రభు చివరికి వాళ్ళని విడిచిపెట్టిండు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది చివరికి మనం జఫన్యా గ్రంథాలను ఒక వాక్యం చేసుకుంటాము ఇంకొక వాక్యం చేసుకుంటే అయిపోతుంది ఈ రోజుకి జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము మూడో వర్షంలో నేను ఊడ్చేదను చివరిగా జరిగేది ఇదే యహోవాకు మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్సనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను ఇదే యహోవ వాక్కు మనుష్య జాతిని నిర్మూలం చేస్తూ అంటున్నాడు అంటే మనుష్య జాతి అంటే గొప్ప జనానికి సాదృశ్యము నిర్మూలం చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళందరూ మహిమ శిరాన్ని పొందుకోవాలా దూతల స్వరూపాన్ని పొందుకోవాలా వాళ్ళందరూ తుడిచివేయబడతారు అన్న విషయాన్ని ఈ వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎవరోని తుడిచివేస్తా అంటున్నాడు ఎవరోని ఊడ్చివేస్తా అంటున్నాడు సమస్తమును భూమి మీద ఉన్న సమస్తమును మనుషులేమి పశువులనేమి ఆకాశ పక్షులనేమి సముద్ర మత్సములేమి దుర్జనుల వారు చేసిన అపవాదులనేమి నేను ఊడ్చివేసేదను భూమి మీద యువను లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను ఇదే యోహో వాక్కు నా హస్తమును యూదా వారి మీద ఎరుసలేమ నివాసాందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శీర్షించిన వారిని దానికి ప్రతిష్ఠితుల వారిని దాని అర్చకులను నిర్మూలము చేసేదను సరే ఎందుకు అనేది వీళ్ళిట్లా తయారన్న విషయం అక్కడ మనకు జ్ఞాపం చేస్తాను ప్రసంగిలోని ఒక వాఖ్యం మనం చూసుకుంటే అయిపోతుంది దీంతో ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం చివరి భాగం కదా దగ్గర దగ్గర పన్నెండవ అధ్యాయాలు ఇంట్లో తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయం ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వర్షంలో ఎవరు ఎరగరు కదా ఎవరికి నీ కాలం ఎప్పుడొస్తుందో నీ కాలం ఎప్పుడైనాది నీకు తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలా ప్రతి క్షణము నీవు జాగ్రత్తగా ఉండాలా నీ రక్షింపబడ్డ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా తమ కాలము ఎప్పుడు వచ్చిన నలు నరువులు ఎరగరు దేవునికి తప్ప ఎవర్కి తెలియదు చేపలు బాదకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కపడు గొప్ప చిక్కబడతారు ఎట్లా చేపల లాగా అశుభ కాలము అంటే ఇప్పుడు వచ్చేటంతా అశుభ కాలము యుగ సమాప్తికి యుగ సమాప్తికి సంబంధించిన శుభ అశుభ కాలం శమల కాలం ఇంక అశుభం అంటే ఇంకా సమాధానం లేదు అక్కడ అంతా దుఃఖకాలం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి అది ఎట్లా హఠాత్తుగా ఆ ఎవడు సమయంలో జలపల్ల మంచి వారిని అందరిని ప్రభు జ్ఞాపం చేసినట్టు హఠాత్తుగా హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు నువ్వు చిక్కపడుతు ఎవరు గుడి పెరగని టైంలో అది వచ్చి అందరినీ పట్టుకొని పోతుంది చిక్క పట్టుకుంటుంది అది జలం వచ్చి వాళ్ళ జల చిక్క పట్టుకొని పోయినట్లు హఠాత్తుగా వాళ్ళ మీదకి నాశనం వస్తుంది ఇంకో వాక్యం ఉంది కానీ దాన్ని మనం ఇప్పుడు తీస్తే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు ఒకసారి ఇంటి వినాక చూడండి ఒకవేళ అవకాశం ఉంటే వచ్చారో మనం చూస్తాం దాన్ని లుకాసు వార్త ఐదవ అధ్యాయము లుకాసు వార్త ఈ విషయం మనం చూస్తాం ఐదవ అధ్యాయము ఆరో వర్షంలో ఆరు ఏడు వర్షాలలో వారు అలాగూ చేసి విస్తరమైన చేపలను చేపలు పట్టేరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంఖ్యలు చేసేరి వారు వచ్చి రెండు దోణలు మునుగునట్లు నింపిరి శివని పేతరును అది చూచి ఏసు మోకల సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడు నని కాబట్టి ఏం జరిగించేవారికి రెండు ధ్వనలు మునుగునట్లు నింపిరి చెప్పండి అంటే అర్థమే రెండు ధ్వనులు నిండినట్లు నింపిర మునిగినట్లు నింపిరా రెండు మునుగుతున్నాయి అన్న విషయాన్ని ఇంగ్లీష్ లో చేపలన్నీ మునుగుతున్నాయి అన్న విషయాన్ని అక్కడ చూపిస్తాడు పట్టబడ్డ చేపలన్నీ మునుగుతున్నాయి అంటే మునుగుతే బ్రతుకుతాయినట్టీ సరే ఇది నేను వచ్చేవారమైన చూస్తాం మనము దీనికి సంబంధించిన విషయాలు ప్రార్థిస్తాం పరశుధ్రవేవా మీకు వదనాలైన ప్ర ఈ రోజు తను మళ్ళీ మరికొన్ని విషయాలు మీరు మా తను మాట్లాడారు నాయన ఏ రీతిగా తను మళ్ళీ జీవజలము కొద్దు అయిపోతుంది మానవుల కల్పితంలోని ప్రభావ దైవంలో బోధ అని వాళ్ళు ప్రకటిస్తున్నారు ఆ రీతిగా ప్రభా జీవజలము కొద్దు అయిపోయింది ఎవరు కూడా సత్యాన్ని అన్వేషిస్తలేరు ప్రభావ ప్రయాసపడతలేరు క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు గాని అక్షయమైన ఆహారం కొరకు ఎవరు కష్టపడలేరు ప్రభావ ప్రభావ మేము కష్టపడానికి సిద్ధంగా ఉన్నాం నైనా మాకు సమయాన్ని దయచేయండి జ్ఞానాన్ని దయచేయండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మేము తెలుసుకుంటాం ప్రభా నేర్చుకుంటాం అన్నింటిలోకి వీటిని మేము చూపిస్తాం ప్రభావ మిమ్మల్ని మహిమపరచడం కొరకే మేము అట్ట చేస్తున్నాం నైనా మా స్వార్థం కొరకు మేమేదో రాజ్యాలు కట్టుకోవడం కొరకు ప్రయాసపడతలేం ప్రభావ అది మాకు బహుదూరంలో ఉనుగా కాలేలుగా మేము లేని విషయాలు కూడా అతిశయించాం కలుగురి సెలవు అయిందే మేము అతి చేస్తున్నాం ఈరోజు మీరు ఎంతో జాలిగల దేవుడు ఎంతో దయగల దేవుడు ప్రభా ఐగోప్తీలకి తను మళ్ళీ తాగడానికి నీళ్లు లేనప్పుడు వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించిన తవ్వుకొని తాగండి నీళ్ళని ప్రవ్వ మీ యొక్క ప్రేమ వాత్సల్యతని ప్రవ్వ మేము కూడా పొందుకొని అనేకలకు చూపించాలా అనేకలకు పాటించాలా ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ఎవరిని మేము అసహించకుండా ఎవరిని కూడా మేము ఎవరిని గురించి కూడా మేము వ్యసన పడద్దు ప్రవ్వ ప్రతి క్షణము మీరు మా స్థానంలో ఉంటే ఎట్లా ప్రవర్తిస్తారో మేము కూడా అటనే మీరు మా స్థానంలో ఉంటే ఎట్లా మాట్లాడతారో మేము కూడా మాట్లాడాలా ప్రవ్వ కాబట్టి మా స్థానంలో ఉంటే ఈ క్షణం మీరు ఏం చేస్తారో ప్రభావ మేము కూడా అదే చేయాల ప్రభావ అటువంటి మనసుని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని ధరించుకొని జీవించాలా మిమ్మల్ని మహిమపరచాలా అటువంటి సేవలో మమ్మల్ని అందరు నడిపించి మేమింటికి తిరిగి వెళ్తుండగా మీ యొక్క పరుశురా తెచ్చండి దూతల కాపులు తెచ్చేయండి ఎటువంటి తెరమాలి యాక్సిడెంట్స్ కానియకుండా మమ్మల్ని సురక్షితకి ఇంటికి చేర్చమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ తండ్రి ఆ